విద్య తావత అష్టాదశ అయితే స్వామిజీ విద్య చేత మోక్షం కలుగుతుంది అన్నారు కదా అధ్యాత్మిక విద్య చేత మరి మిగతా విద్యలు కూడా ఉన్నాయని మేము చెప్పాం కదా అవి కూడా పరంపరగా ఎందుకు గదు సాధనాలని కూడా మీరు ఒప్పుకున్నారు కదా సరే మరి మిగతా విద్యలు ఏమేమి ఉన్నాయో చెప్పండి కొద్దిగా అంటే పద్దెనిమిది విద్యలు ఉన్నాయి అష్టాదశ పద్దెనిమిది విద్యలు ఉన్నాయి తథాహి అవి ఏవి అయ్యా పద్దెనిమిది విద్యలు ఋగ్వేదో యజుర్వేద సామవేదో హిదర్వన ఇది చత్వారో వేద వి ప్రసిద్ధ వేదాలు మీకు అందరికి తెలుసు ఋగ్వేదము యజుర్వేదం సామవేదము మరియు అధర్వణ వేదం ఇవి నాలుగు వేదాలు మరి ఈ నాలుగు వేదాలకు అంగాలు ఉన్నాయి శిక్ష వ్యాకరణము చందో నిరుక్తం జ్యోతిషం తల్పశ్చేతి షడంగాని వేద శాహుర్మనీషిణ అని చెప్పబడింది శిక్ష కల్ప వ్యాకరణం నిరుక్తం చందో జ్యోతిషం ఇది షడంగాని ఇవి ఆరు అంగములు వేదములకు ఇవి ఆరు అంగములు శిక్ష అంటే అక్షర ఉచ్చారణ ఏ విధంగా చెయ్యాలి అది మనకు నేర్పుతుంది శిక్ష విద్య శిక్ష అంగం ఆ శిక్ష కూడా అనేక యాజ్ఞవల్క శిక్ష ఉన్నది వ్యాస శిక్ష ఉన్నది అనేక రకాల శిక్షలు ఉన్నాయి మరియు కల్పం ఈ కల్పశాస్త్రం ఏం చెప్తుంది ఈ యజ్ఞాది కర్మలు ఏ విధంగా చెయ్యాలి ఆ విధానం అంతా అక్కడ చెప్పింది ఉండదు కల్పశాస్త్రంలో మరి వ్యాకరణం అంటే శబ్దాన్ని నిర్దిష్టంగా స్పష్టంగా ఎట్లా ఉచ్చారణ చేయాలి అనేటువంటిది నేర్పుతుంది వ్యాకరణం వ్యాకరణం అంటే వ్యాకృతి అంటే ప్రకటన చేయడం శబ్దాన్ని ప్రకటన చేయడం ఎట్లా ప్రకటన చేయాలి అంటే నిర్దిష్టంగా ప్రకటన చేయాలి అని మనకు వ్యాకరణ శాస్త్రము చెప్తుంది మరియు నిరుక్తం వేదంలో ఉన్నటువంటి కఠిన శబ్దాలకన్నిటి కూడా నిఘంటుగా తయారు చేశాడు యాస్కముని ఆయన రాసినటువంటిది నిరుక్తం ఇది నిఘంటు అంట అంటే వేదములోని శబ్దాలకన్నిటి కూడా అర్థం చెప్పబడింది మరియు చందశాస్త్రం చెప్పబడింది అంటే పద్య రచన శ్లోకాలు రచన ఏ విధంగా చెయ్యాలి దానికి శ్లోక పద్ధంగా మనం మంచిగా రాయాలంటే దానికి చంద అనేది ఒకటి ఉంది ఆ చందాస్త్రానుసారంగా శ్లోక రచన చేయడం జరుగుతుంది అది కూడా ఒక అంగం వేదానికి మరియు జ్యోతిషం శాస్త్రం కూడా ఒక అంగం ఉన్నది ఈ విధంగా ఆరు అంగాలు నాలుగు వేదాలు మొత్తం ఎండే పది ఆ పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాన్ని చైతి చురాణములు ఒకటి న్యాయము రెండు మీమాంస మూడు మరియు ధర్మశాస్త్రం నాలుగు ఇవి నాలుగు అవి పది మొత్తం ఎండే పదునాలుగు ఆ నాలుగు ఉపవేదాలను కూడా తీసుకోవాలి నాలుగు ఉపవేదాలేవి గాంధర్వ వేదము ధనుర్వేదము ఆయుర్వేదము అర్థవేదము ఈ విధంగా నాలుగు ఉపవేదాలు మొత్తం పద్దెనిమిది విద్యలు అష్టాదశ విద్య అని చెప్పబడింది తప పురాణానామపి పురాణేశు అంతర్భావ అయితే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి కదా వాటి కంటే ఉపపురాణాలు కూడా ఉన్నాయి మరి వాటినన్నీ ఏం చేయాలి అవి కూడా విద్యలోకి రావా అంటే వస్తాయి మరి ఎక్కడ అంతర్భూతం చేసే పురాణ ముఖ్య పురాణాల లోపల ఉపపురాణాలను అంతర్భావం చేసే దేనికంటారు మహారాజ్ సర్గశ్చ ప్రతి సర్గస్థ వంశ మన్వంతరానిచ వంశానుచరితం చేతి పురాణం పంచ లక్షణం పురాణం అంటే ఐదు లక్షణాలు ఉంటాయండి దానికి పురాణంలో ఏం చెప్పబడుతుంది అంటే సర్గా అంటే సృష్టి గురించి చెప్పబడుతుంది సృష్టి యొక్క ఉత్పత్తి క్రమ ఏమిటి అది ఎట్లా ఉత్పన్నమైంది ఆ క్రమ చెప్పబడింది ఉంటది మరియు ప్రతి మరియు ప్రళయం ఎట్లవుతుంది అది కూడా చెప్పబడింది ఉంటుంది మరి వంశ అంటే అనాది కాలం నుంచి సూర్య వంశము చంద్రవంశము ఏ విధంగా అది పరంపర రూపం చేత కొనసాగుతూ వస్తుంది ఆ వంశ గురించి చెప్పబడింది మరి మనువంతరాణి మనువులు అనేక మంది మనువులు మనువుల యొక్క వాళ్ళ సంతానము ఏ విధంగా అష్ట వస్తువులు ఆ మొదలైనటువంటి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి కదా మనువంతరాణి మరి వంశానుచరితం పూర్వీకులైనటువంటి రాజాది రాజులు సూర్యవంశీయులు చంద్రవంశీయులు వాళ్ళ యొక్క పరంపర అందులో ఉన్నటువంటి మహానుభావులు ఎవరెవరు ఉండరి భగవంతుని అవతారాలు ఏమేమిటి ఇవన్నీ కూడా వర్ణించబడతాయి ఈ విధంగా ఐదు లక్షణాలు పురాణము అని చెప్పబడతారు ఈ పురాణాలు ఎన్ని ముఖ్యంగా అంటే పద్దెనిమిది పురాణాలు ప్రసిద్ధమైనటువంటి పద్దెనిమిది పురాణాలు చతుయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ అని సంక్షేపంగా ఒక శ్లోకం చెప్తారు మహాత్ముడు మధ్వయం అంటే మత్స్య పురాణము మార్కండేయ పురాణం అంటే మా అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి పురాణాలు రెండు మత్స్య పురాణము మార్కండేయ పురాణము మరియు భద్వయం భ పెద్ద భ దాంతో ప్రారంభించబడేటువంటి పేరు కలిగినటువంటి పురాణాలు రెండు ఏమిటి భాగవత పురాణము భవిష్యత్ పురాణం ఇవి రెండు ఇక భ్రయం బ్ర అనే అక్షరం మీద మూడు పురాణాలున్నాయి బ్రహ్మాండ పురాణము బ్రహ్మపురాణము బ్రహ్మ వైవర్త పురాణం ఈ విధంగా మూడు పురాణాలు బ్రాతుష్టయం వా అనే అక్షరంతో ప్రారంభించబడేటువంటి పురాణాలు నాలుగు ఉన్నాయి ఏమిటి వాయు పురాణము వరాహపురాణము వామన పురాణము మరియు విష్ణు పురాణం ఇవి వా అక్షరంతో ప్రారంభించబడేటువంటి నాలుగు పురాణాలు ఇక అనాప లింగ పుష్కాని అగ్ని పురాణం ఆ అంటే అగ్ని పురాణం నా అంటే నారద పురాణము పా అంటే పద్మ పురాణము లింగ అంటే లింగ పురాణము కు అంటే కూర్మ పురాణము స్కా అంటే స్కంద పురాణం ఈ విధంగా పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఇంకా ఉప పురాణాలు కూడా ఉన్నాయి వాటిని ముఖ్యమైనటువంటి పద్దెనిమిది పురాణాల లోపలనే అంతర్భూతం చేసుకోవాలి అని చెప్పాడు ఇక న్యాయ చెప్పాడే పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాని అని చెప్పాడు కదా పురాణాల లోపల ఉప పురాణాలను ఒకటి గారి చెప్పాడు ఉపపురాణాలు ముఖ్య పురాణాలు ఒకటే అని చెప్పాడు ఇక న్యాయం అన్నాడే న్యాయం అన్నప్పుడు న్యాయంలోనే వైశేషిక శాస్త్రాన్ని కూడా న్యాయంలోనే అంతర్భూతం చేయాలన్నాడు వైశేషిక శాస్త్రస్య న్యాయే వైశేషిక శాస్త్రాన్ని న్యాయశాస్త్రంలో అంతర్భూతం చేయండి ఇక మీమాంస అన్నాడే మీమాంస అంటే పూర్వమీమాంస మరి ఉత్తర మీమాంస కూడా ఉంది కదా మీమాంసాలు రెండు ఉన్నాయి ఉత్తర మీమాంస పూర్వమీమాంస ఈ రెండు కూడా మీమాంసగానే ఒకటిగా చెప్పుకోండి వేదాంత శాస్త్రస్య చతుర్ అధ్యాయా మీమాంసాధ్యాలుగా విభజింపబడి రచన చేయబడినటువంటి ఐదు వందల యాభై ఐదు సూత్రాలు కలిగినటువంటి వ్యాస భగవాన్ల చేత రచింపబడినటువంటి వేదాంత శాస్త్రము బ్రహ్మ సూత్రాలు ఇవి మీమాంసలో గణన చేయండి అన్నాడు ఇక మహాభారత రామాయణ సాంఖ్య పాతంజల పాశుపత వైష్ణవాది నా ధర్మశాస్త్రేషు ఏం మిలిత్వా చతుర్దశ విద్యా మహాభారతము రామాయణము సాంఖ్య శాస్త్రము పతంజలి చెప్పినటువంటి యోగ శాస్త్రము పాశుపత శాస్త్రము మరియు వైష్ణవాది ఇతర ఏ శాస్త్రాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ధర్మశాస్త్రములో అంతర్భూతం చేయండి అన్నాడు ఈ విధంగా మొత్తము పద్నాలుగు విద్యలు ఇక ఉపవేదాలు నాలుగు తీసుకుంటే పద్దెనిమిది ఈ పద్నాలుగు విద్యలు ఉంటాయని ఎక్కడ చెప్పబడింది అనంటే యాజ్ఞవల్కే స్మృతి లోపల ఒకటో అధ్యాయము మూడో శ్లోకంలో చెప్పబడింది తక్తం పురాణ న్యాయ మీ మాంస ధర్మశాస్త్రాంగ మిశ్రిత వేదస్థానాన్ని విద్యానా ధర్మస్య చతుర్దశ పురాణ న్యాయ మీ మాంస ధర్మశాస్త్రం ఇవి నాలుగు మరియు నాలుగు వేదాలు ఎనిమిది మరియు ఆరు అంగాలు పద్నాలుగు ఇవన్నీ కూడా పద్నాలుగు విద్యలు అని చెప్పబడింది ఇక ఉపవేదాలను కలుసుకుంటే పద్దెనిమిది అయితాయి ఏతాహాయ ఆయుర్వేదో ధనుర్వేదో గంధర్వంచ అర్థశాస్త్రకం ఇది ఈ పద్నాలుగు ప్లస్ గంధర్వ వేదము ఆయుర్వేదము ధనుర్వేదము మరియు అర్థశాస్త్రము ఇవి నాలుగు మొత్తం పద్దెనిమిది చతు ఉపవేద మిశ్రిత అష్టాదశ విద్యా ఇది నాలుగు ఉపవేదాలను కలిపితే మొత్తం పద్దెనిమిది విద్యలు అయినాయి